వివేకించ వేళలేదు విజ్ఞాన మార్గమందు భవసంపదల పెద్ద పౌజు చూచి జీవుడు చిత్తమనియడి మహా మహాసింహాసనం వెక్కి హత్తి బహుపరాకాయనదే జీవుడు గుత్తపు దేహమనేటి కొలువుకూటములోన చొత్తు ప్రకృతి నాట్యముచూచీ జీవుడు పంచేంద్రియములనే బలు తేజీలపై అంచల వయ్యాళిదోళీనది జీవుడు ముంచిన కర్మములనే ముద్రల ముద్రలపెట్టెలు తెచ్చి సంచముగా లెక్కవెట్టి సరిదాచి జీవుడు ఇచ్చ కామక్రోధాలనే హితమంత్రులును తారు తచ్చి తలపోసుకొని తగ జీవుడు అచ్చపు శ్రీవెంకటేశుడంతరాత్మయండగా తూచిభ్రమశీని జీవుడు